అనుబంధం ముప్పై ఐదు సంతత దుఃఖపు జడు శ్రీకాంతు నిమరవ కధ మల జలదుల బలు మరుదేలుచుగడు తలుకుచు నొరలు బాత కులార నలు శ్రీహరినామామృతమే కొలది మీర పేర్కొన రాధా భవంకములో పలబడి మునుగుచు చవిదలి చెడి దుర్జనుల భవరోగములకు పండితుడవు మాధవుని ఆత్మ చందగరాద కడుగోరపు మార్గం బుననలయచు వడి నేగడి తిరువరు చెడని పద శ్రీ వెంకటపతి దడవి సుఖమూల <tukamola> చందగరాదా <chandagarada>